ఎరుగుకోలేని జీవి ఎడ్డగాకా గురినెంతైనా గోతి కొమ్ముదప్పబారునా దగ్గర నుండిన మాయ తల పెంచుగాని మది తగ్గి దవుల జ్ఞానము తడవనీదు కగ్గులేక గుల్ల గుల్లేకాక మరి రాయవునా అగ్గమైతవుడు దిండి కడబాలలేలా ఎరుగుకోలేని జీవి ఎడ్డగాకా గురినెంతైనా గోతి కొమ్ముదప్పవారునా మక్కువ భోగములనే మరగించుగాని మీను అక్క చెపు వైరాగ్యమందనీయదు చిక్కి విత్తొకటి వెట్ట చెట్టొకటి మొలచునా అక్క రచానపి చవి అడుగనేమున్నది ఎరుగుకోలేని జీవి ఎడ్డగాక గురినంతయినా గోతి కొమ్ముదప్పవారునా శ్రీవేంకటేశు పంకున చిక్కించుగాని కర్మము దావతి అతని ఆజ్ఞ దాటనీయదు భావింపకాయ పండేలవు పండుకాయయేలవును వావిరి ముందుకి మరి వాడి పెట్టవలనా ఎరుగుకోలేని జీవి ఎడ్డగాక గురి ఎంతయినా గోతి కొమ్ముదప్పబారునా